శ్రీగురువ్యా నమీ ఓ నమ ఓ నమిషర్ణస్ ష్యో స్రహ్మానందం పరంసుకం కలం గగనసదృశం కత్వస్యాలక్ష్యం ఏకం నిత్యం విమలమచతీ సాక్షీభూత వాతిగుర సద్గురు నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రద కతృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్యవప్లవరహిత ప్రజనఘన ప్రత్యగ ్రహ్మస్మి అహం సమానంభా శాస్మదాచార్యపర్యంత శ్రీ గు నారాయణ సాయిండి గురుగారు సైరా ఇరవై ఆరో శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి ఆత్మనో విక్రీయాస్తి బుద్ధి తన విషయ ప్రవర్తనలో అనాత్మ రూపం కనుక ఆత్మజ్ఞానము ఉండదు అనాత్మజ్ఞానము ఉండదు రెండు స్థాయిలో కను అనాత్మజ్ఞానం ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం స్వరూప జ్ఞానం సత్యము జ్ఞానము చైతన్యము ప్రకాశము ఆనందమనే లక్షణాలతో ఉంటుంది స్వరూప జ్ఞానం తద్భిన్నమైనటువంటిది అంటే జడచేతనాత్మకమైనటువంటి పద్ధతిగా వ్యక్తావ్యక్తములుగా వ్యవహార భేదంతో ఉండేది బాహ్య జగత్తు ఆంతరిక జగత్తు అనేటటువంటి భేదములతో ఉండేటటువంటిది ఏదైతే ఉందో దాని మనం అనాత్మ జ్ఞానమని మనం వ్యవహరిస్తున్నాం ఇది ఎందుకు ఇలాగా చెప్పబడింది అంటే శరీర తాదాత్మ్యత నుంచి నీవు చైతన్య స్థితిలో నిలకడ చెందటం కోసమని ఈ బోధని అందిస్తున్నా అయితే దీనిని సవ్యంగా మూడవస్థలలో మూడు గుణాలకు అతీతంగా త్రిపుటికి అతీతంగా దీనిని మనం గుర్తించాలి ఇలా గుర్తించేటప్పుడు నీకు ఉపయోగపడేది నీ అంతఃకరణ మనసు బుద్ధి చిత్తం అహంకారం ఈ నాలుగింటి యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుని ఇవి జడములని నిర్ణయం పొంది చేతనములని నిర్ణయం పొంది ఇవి కేవలం చైతన్య సహాయంతో మాత్రమే పనిచేస్తాయి కానీ స్వయముగా పనిచేజాలు అని అవి నాకు పనిముట్లు అనేటటువంటి నిర్ణయాన్ని నీవు ఎవరికి వారు తమ అంతరంగంలో పొందాలి అంటే ఏమండి శ్రవణం చేస్తే నాకు శక్తి కలుగుతుందా కలగచ్చు మననం చేస్తే కలగవచ్చా కలగవచ్చు నిధిధ్యాసలు చేస్తే కలగవచ్చా కలగవచ్చు